నువ్ ఎవరి విద్యార్థిని వాళ్ళు ఎవరు వాళ్ళు మా స్కూల్ విద్యార్థులు మీరు ఎవరు మేం విద్యార్థులు మేము ఎవరి మాస్టర్లు ఆయన ఎవరు ఆయన మా క్లాస్ మాస్టర్ గారు వీళ్ళెవరు వీళ్ళు మా స్నేహితులు అవి ఎవరు పుస్తకాలు ఇవి మీ పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు ఇవి పదకొండు పుస్తకాలు ఇవి ఎన్ని కాగితాలు అవి పన్నెండు కాగితాలు లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ నువ్వు ఎవరివి నువ్వు ఎవరివి నేను విద్యార్థిని నేను విద్యార్థిని వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు మా స్కూల్ విద్యార్థులు వాళ్ళు మా స్కూల్ విద్యార్థులు మీరు ఎవరు ఎవరు మేం విద్యార్థులం మేం విద్యార్థులం మేము ఎవరమి మీరు మాస్టర్లు మీరు మాస్టర్లు ఆయన ఎవరు ఎవరు ఆయన మా క్లాస్ మాస్టర్ గారు ఆయన మా క్లాస్ మాస్టర్ గారు మా స్నేహితులు అవి ఎవరి పుస్తకాలు అవి ఎవరి పుస్తకాలు ఇవి మీ పుస్తకాలు ఇవి మీ పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు ఇవి పదకొండు పుస్తకాలు ఇవి పదకొండు పుస్తకాలు ఇవి ఎన్ని కాయితాలు ఇవి ఎన్ని కాగితాలు అవి పన్నెండు కాగితాలు అవి పన్నెండు కాగితాలు డ్రిల్స్ రెస్పాన్స్ డ్రిల్ స్టార్ట్ మీరు ఎవరు విద్యార్థి మేం విద్యార్థులం మేం విద్యార్థినులం అవి ఏమిటి పిల్లి అవి పిల్లులు ఇవి ఏమిటి గది ఇవి గదులు మీరు ఎవరు గురు ఎవరు డాక్టర్ మేము డాక్టర్లం ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ మాస్టర్ని మేము మాస్టర్లం నేను గుమాస్తాని గుమాస్తాలం నేను విద్యార్థిని మేము విద్యార్థుల మేము విద్యార్థినులం నేను స్నేహితుణ్ణి మేము స్నేహితులం అతను విద్యార్థి నేను అతను నా విద్యార్థి ఆయన నాన్నగారు మేము ఆయన మా నాన్నగారు అతను స్నేహితుడు నువ్వు అతను నీ స్నేహితుడు అమ్మగారు. అమ్మగారు. మీరు. మీ ఇది మా గది ఇవి గదులు మీరు ఇవి మీ గదులు నేను ఒకరు ఎంతమంది మేము ఇద్దరం మనం ముగ్గురం మేమి నలుగురం మీరు ఒకరు మనం గురం మేము ఐదుగురం అతను ఒకడు మేము ఎంత మంది మీరు మీరు ఆరుగురు ఆయన ఒకరు మీరు మొత్తం ఎంతమంది మేం మొత్తం ఏడుగురం listen and repeat start నేను ఒకణ్ణి నేను ఒకణ్ణి మీరు ఎంతమంది మీరు ఎంతమంది మేము ఇద్దరం మేము ఇద్దరం మనం ఎంతమందిమి మనం ఎంతమందిమి మనం ముగ్గురం మనం ముగ్గురం మనం నలుగురం మేము నలుగురం మీరు ఒకరు మేము నలుగురం మీరు ఒకరు మనం ఎంత మంది మనం ఎంత మంది మనం గురం మనం గురం మేము ఐదుగురం అతను ఒకడు మేము ఐదుగురం అతను ఒకడు మేము ఎంత మేము ఎంతమంది మీరు మీరు ఆరుగురు ఆయన వకరు మీరు ఆరుగురు ఆయన ఒకరు మీరు మొత్తం ఎంతమంది మీరు మొత్తం ఎంతమంది మేం మొత్తం ఏడుగురం మేం మొత్తం ఏడుగురం డ్రెపిటేషన్ డ్ర స్టార్ట్ నువ్వు విద్యార్థి నువ్వు విద్యార్థి నేను విద్యార్థిని నేను విద్యార్థిని మనం విద్యార్థులం మనం విద్యార్థులం నువ్వు మాస్టర్వి నువ్వు మాస్టర్వి మేం మాస్టర్లం మేం మాస్టర్లం మనం మాస్టర్ల మనం మాస్టర్లం మీరు డాక్టరు నేను డాక్టర్ని నేను డాక్టర్ని మనం డాక్టర్లం మనం డాక్టర్లం మీరు గుమాస్తాలు మీరు గుస్తాలు మేం గుస్తం మేం గుస్తాలం మనం గుస్తాలం మనం గుస్తాలం రెస్పాన్స్ ఎంత మంది రెండు మీరు ఇద్దరు మీరు ఎంతమంది రెండు మేము ఇద్దరం వాళ్ళు ఎంతమంది నాలుగు వాళ్ళు నలుగురు మీరు ఎంతమంది ఒక నేను ఒక ఐదు మనం ఐదుగురం వాళ్ళు ఎంతమంది వాళ్ళు గురు మీరు ఎంతమంది మేం ముగ్గురం మేము ఎంతమంది మీరు గురు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నేను ఒకరు మీరు ఎంతమంది. మనం ముగ్గురం మనం ఎంత మందిగురు మేము ఎంత మంది వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఎంతమంది మేం ఐదుగురం మీరు ఎంతమంది